ీ గురుభ్రో నమీ ఓం స్మృతిస్మృతి పురాణామాలయీ మత్పాదశంకరం లోకశంకర ఓం సహనా సహనం ఫులూ సహవీంకరమాబైజివీతమస్సు మావిష్వహం శాంతిశాంతిశాంతి తదిదమ్యేతర్హి వేద అహం బ్రహ్మాస్మీతి స ఇదం సర్వం సత్య నదేవా సమాజంలో ఒక ధోరణు ఆ ధోరణి ఏమిటంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము కాబట్టి ఏది మంచి జరిగి కాలం కాదు ఇది ఎస్కేప్ అనమాట స్కేప్ కోరు వీళ్ళు మంచి చేయకపోగా దాన్ని కలియుగం మీదకి నెట్టేస్తాడు సో ఆ విధంగా అదో ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఇది కలియుగము ఉండడం అష్టమానం గుర్తొచ్చినప్పుడల్లా ఇది కలియుగము మనము అయోగ్యులము అల్పాయుష్కులము పాపాత్ములము అని ఉండడం ఇది ఒక ధోరణి ఈ ధోరణి పురాణం నుంచి పురాణం అంటే వ్యాస భగవాను పురాణం నుంచి రాలేదు తర్వాత కాలంలో వచ్చిన ఈ అసందర్భపు పురాణముల నుండి వచ్చినది ధోరణి ఉపనిషత్తుల్లో మీకు కనపడదు వాళ్ళు ఒక ఆయన దగ్గరికి వచ్చారు వచ్చారు మన ఆయన గారు ఆయన మన ఆయన గారు మా వారు ఉన్నప్పుడు వారికి తగినంత సేవ చేయలేనేమో చేయలేదేమో అనే ఫీలింగ్ నాకుంది దీనికి మనం ఏం చేయాలి అని అడిగారు ఆ సంభాషణ నాకు నచ్చిందని చెప్పి మీతో మనం చేస్తున్నాను అంటే నేనున్నాను దాని గురించి గిల్ట్ పెట్టుకుని కూర్చుంటే ఉపయోగమే ఉన్నది ఏదో అయింది ఏదో అప్పుడు మనం అన్కాన్షియస్గా ఉంటిమి అంటే ఇంత కాన్షియస్ దృష్టి అప్పుడు లేకుండే కాబట్టి ఇది దీని విషయంలో నేను ఒక పద్ధతి అవలంబించాను అది మీకు ఉపయోగపడుతుందేమో చూడండి అని నేను చెప్పాను నాకు అటువంటి ఫీలింగ్ ఒకటి ఉండేది అమ్మగారికి నాయనగారికి మనం చేయాల్సినంత చేయలేదేమో ఏదో కొంత చేసిన మాట వాస్తవము మరీ ఈ కాలము పిల్లల్లాగా మరీ అంత స్వార్థంగా ఉండడం ఎరగము అయినప్పటికీ చేసింది ఏదో చేశాము కానీ ఆ ఫీలింగ్ ఉంది ఇంకా చేసి ఉండొచ్చు ఇప్పుడు వారు ఐదు వందలు అడిగాలనుకోండి మనం వెయ్యి ఇచ్చి ఈ కకుర్తి డబ్బు కకుర్తికి అసలు ఏమైనా అర్థం ఉండదా కానీ ఆయన ఐదు అడిగితే లెక్క పెట్టి ఐదు వందల చేతులు వాడు అది పుత్రుడుగా వాడి ధర్మాన్ని కొంచెం తగ్గించడేమో అని అలా అనిపిస్తుంది ఆ సెన్సిటివిటీ అలా అనిపిస్తుంది కాబట్టి ఆ ఫీలింగ్ ఉన్నందుకు దాని నుంచి బయటపడడానికి నేను ఉపాయం ఆలోచించాను నా కంటి నా ఎదురుగా తారస్థిల్లే మనం వెతికి పట్టుకుని వృద్ధులకు సేవ చేయడం అది అలాగే కాదు మళ్ళీ అది ఆర్గనైజ్డ్గా అది వర్కౌట్ కాదు స్పాంటేనియస్గా నా దారిలో ఎవరైనా పెద్దలు నాకంటే వయస్సులో పెద్దలు తారస్థిల్లి వారికి మొదటి ఏదైనా సేవ చేసి పరిస్థితి అవకాశం లభించినట్లయితే అవకాశాన్ని జార విడిచుకోకుండగా ఎందుకంటే అప్పుడు అవకాశం జార విడుచుకున్నాం కదా ఆ పొరపాటు ఇప్పుడు చేయకుండగా వారికి ఆ లేదా ఆ అమ్మగారికి సేవ చేసి వీరే తండ్రి వీరే తల్లి అనే భావంతో సేవ చేసి వాళ్ళ ఆశ్చర్యపడి వీటికి ఇప్పుడు సేవ చేసేస్తున్నాడు వీటిని వాళ్ళ ఆశ్చర్యపడి లెవెల్లో వాళ్ళకి సేవ చేసి ఆ దృష్టి నుంచి నేను బయటపడ్డాను అది కూడా మీకు ఉపయోగపడుతుందేమో చూసుకోండి అని ఒకటి చెప్పాను అది అక్కడ ఆ ప్రశ్న అయింది ఇంకా రెండవ ప్రశ్న అమ్మగారికి నాన్నగారికి తరఫున శ్రాద్ధాని కర్మలను మనం చేస్తున్నామో లేదో దాని విషయంలో మీ అభిప్రాయం ఏమిటి మీరు ఇప్పుడు ఇంత వయసుకొచ్చిన తర్వాత శ్రాద్ధము భోక్తలను పిలవడము మంత్రాన్ని చెప్పి వాళ్ళని ఇదంతా నేను చేయలేకపోతున్నానని అన్నారా అంటే మీరు దేనికి ఉపాయం ఏమిటి అంటే నేను చెప్పాను హృషికృష్ణం భండారా చేయించండి పద్ద వాళ్ళకి భోజనం పెట్టే ఆశ్రమానికి కొత్త సేవ చేయటం అదే ఉభయ తారకంగా సో దానికి మీరు ఒక వందమంది సాధువులకి ఏడాదికోసారి ఋషికేష్లో భండారా చేయించండి మీకు దాని మీ దాని వ్యవస్థ అంతా నేను చేస్తాను నేను ఉండి నేను కూడా ఆ మందిలో ఒకటిగా ఉండి కాబట్టి భండారా చేసి దక్షిణ ఇచ్చినట్లయితే దానికి కొంత ఖర్చు అవుతుంది కానీ మీ మనస్సుకి మంచి తృప్తిగా ఉంటుంది మీరు అక్కడికి వచ్చి చేయలేకపోవచ్చు మీ తరఫున నేను అక్కడ ఉన్నప్పుడు చేయిస్తాను నేను ఐ విల్ స్టాండ్ ఆన్ యువర్ బిహాఫ్ ఐ విల్ స్టాండ్ దే అని చెప్పాను సో హీ విల్ టేక్ ఎ డెసిషన్ అబౌట్ ఇట్ దెకండ్ థర్డ్ ఇప్పుడు మా తండ్రి గారు అమ్మగారు స్వర్గస్థులయ్యారు కదా వారు పునర్జన్మ పూర్వజన్మ పునర్జన్మ స్వర్గంలో ఉండడం దాని గురించి ఏంటి అంటేనే అలా కాదు యథా అగ్నేహే విస్ఫులింగా క్షుద్రాహ విస్ఫులింగా ఒక మహాగ్ని నుండి చిన్న నిప్పురవ్వలు పుడతాయి ఒక్కొక్క నిప్పురవ్వక్కొక్క జీవుడు ఈ పుట్టిన నిప్పు రవ్వలన్నీ ఎక్కడి నుంచి పుట్టేవి ఆ మహాగ్ని నుంచి పుట్టాయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడికి తదేవా అపియంతి అని అలాగే మనకి మంత్రంలో కనపడుతుంది ఆ మహాగ్నిలోనే తెలుస్తుంది అలాగే ఆలోచించాలి తప్ప ఆయన ఆయన ఉండబట్లేక మరి గరుడు పురాణం నాకు తెలుసు ఈ ధోరణి గరుడు పురాణం వ్యాసుడు అంతా గరుడు పురాణం వ్యాసుడు రాసింది కాదు వ్యాసుడు రాసిన భాగం కొంత గరుడ పురాణం స్టాండర్డ్ తెలుస్తూ ఉంటుంది దాంతో మంచి వేదాంతమో అవి ఉంటాయి తరువాతి కాలంలో ఈ కథలోవి ఈ విశ్వాసములు కథలు బాగా ప్రబలి ఆ గరుడు పురాణంలో ఎవెవ్వేవో స్టోరీలు చాలా అర్థం అర్థం లేకుండగా అలాగా పెరిగిపోయి ఈ విశ్వాసాలన్నీ నెలకొన్నాయి కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన ప్రతి మాట మీరు స్టాండర్డ్గా తీసుకోవద్దు మీరు కేవలము ముండకోపనిషత్ వాక్యాన్ని ఉపనిషత్తుల్లో చెప్పింది తీసుకోవాలి ఉపనిషత్తుల్లో ఏమని చెప్తున్నారు సత్తు నుంచి వచ్చారు అందరూ వెళ్ళి సత్తులోకి వెళ్ళిపోతున్నారు దీనికోసం ప్రాణం పోయేదాకా ఆగక్కర్లేదు ఈరోజు రాత్రి నిద్రపోయినప్పుడు కూడా మనం సత్తులోనే సంపత్తిని పొందబోతున్నాము మహాగ్ని నుండి నిప్పు మీ తండ్రి అంటే మా తండ్రి అంటే మీరైనా అంటే నేనైనా మహాగ్ని నుండి వచ్చిన నిప్పు రమ్మలు తప్ప వేరే ఏమీ కాదు అని చెప్పారు మరి అయితే మరి మనం జీవులం కదా మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు అనుకోవడానికి పూర్వజన్మ ఉత్తర ఈ రకమైన జంజాటంలో దాన్ని మీరు ఏమి సెటిల్ చేస్తారు మీ ప్రశ్నలకి సమాధానం ఎవడు చెప్తాడు ఒకవేళ సమాధానం ఎవరైనా చెప్పినా అవి అవి కన్విన్సింగ్గా ఉంటాయా గెస్ట్ వర్క్టింగ్ ఉంటాయి కదా మీ బదులు ఇంకొకటి గెస్ట్ కేసు చెప్పినట్టు తప్ప దాంట్లో యువర్ గెస్ట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మై గెస్ట్ ఆర్ సంబడి ఎల్స్ ఇస్ గెస్ట్ అలాగే కాకుండా మీరు పురాణంలో చెప్పిన దాన్ని పట్టుకుంటారా లేకపోతే ఉపనిషత్తులు చెప్పిన దాన్ని పట్టుకుంటారా ఉపనిషత్తులు ఏం చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే మహాగ్ని నుండి వచ్చిన నిప్పు రవ్వరు మీ తండ్రి అయినా అంటే మా తండ్రి అయినా అంతే ఎవళ్ళైనా సకల ప్రాణులు కూడా అంతే కుక్కానక్క కూడా అంతే ఇప్పుడు వీధికొక్క ప్రాణత్యాగం చేస్తుంది అది కూడా మహాగ్ని నుంచి వచ్చిన నిప్పురవ్వే మళ్ళీ ఆ మహాజ్ఞిలోనే కలిసిపోతుంది అటువంటి విశాలమైనటువంటి దృష్టిని మీరు ఎందుకు స్వీకరించరు ఈ పునరజన్మ పూర్వజన్మ వాటి మధ్యలో వెళ్తుంటే ఏదో నాది అడ్డం వచ్చింది గోలో గోదానం చేసాం ఇలాంటి జింజాటంలో మీరు ఎందుకు పడతారు అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు కాబట్టి ప్రాక్టికల్గా భండారా చేసుకోండి హృషికేశ్లో థియరిటికల్గా మహాగ్ని నిప్పురవ్వలు గుర్తుపెట్టుకోండి అంటే ఇంక ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ వద్దు అని చెప్పాను సో అలాగే ఇక్కడ కూడా వశిష్ట వామదేవాదులు మహాజ్ఞానులు వాళ్ళకి ఆ సర్వాత్మభావము అహం బ్రహ్మాస్మి అనే సాక్షాత్కారము కలిగి ఉండవచ్చు కాక మనకెలా కలుగుతుందనుకుంటున్నారు ఈ ధోరణి మీకు పురాణం నుంచి వచ్చింది కలియుగము మనం పాపాత్ములము మనకే జ్ఞానం కలగదు అని పురాణం నుంచి వచ్చింది పైగా వేదాంతం బోధించే పండితులందరూ కూడా దీన్నే ప్రచారం చేస్తున్నారు పైగా పీఠాధిపతులు కూడా దీన్నే ప్రచారం చేస్తున్నారు మీరందరూ అయోగ్యులు పాపాత్ములు మీకు అహం బ్రహ్మాస్త్రం మీకు తెలియదు మీకు అర్హత లేదు యోగ్యత లేదు అది అనవసరం మీరు పూజలోకి చేసుకోండి ఈగో ఇక్కడికి వచ్చి పాదపూ చేయండి అని చెప్తున్నట్టుగా కనపడుతుంది తప్ప మీరు బ్రహ్మస్వరూపులు అని చెప్తున్నట్టు ఎక్కడా కనపడదు ఈ ధోరణి తప్పు ఈ మంత్రం ఏమని చెప్తుందంటే ఈ ధోరణి తప్పు ఇంకొక అంశం ఇది కూడా పురాణం నుంచే అంటే ఉక్కిటి పురాణం నుంచి వచ్చింది వ్యాస పురాణం నుంచి రాలేదు అదేమిటంటే మనం ఏ మంచి పని చేయదలుచుకున్నా దేవతలు అడ్డుపడతారు వీడు ఇల్లు కడదాం అనుకుంటాడు ఇల్లు కడదాం అనుకుంటూనే వీడికి డౌట్ ఏమిటి మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో ఉండదో విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉంటుందో ఉండదో స్నావగ్రహాల అనుగ్రహం ఉంటుందో ఉండదో అది వీటి డౌట్ అంచేది మొట్టమొదటి ఏం చేస్తాడు లక్ష్మీ పూర్తి చేస్తాడు విఘ్నేశ్వరు పూజ చేస్తాడు నవగ్రహ పూజ చేస్తాడు శంకుస్థాపన చేసి ఆ శంకుని కూడా పూజిస్తాడు ఇవన్నీ చేస్తాడు ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు తాను తనపెట్టిన ఈ పని జరగదేమో అనే భయంతో చేస్తున్నాడు అంతే కదా సో ఈ విధంగా ఎందుకని ఈ దేవతలందరూ అడ్డుపడిపోతారేమో మీకు సంప్రదాయం ఉంది పిల్లవాడికి కానీ అమ్మాయికి ముఖ్యంగా అమ్మాయికి పెళ్లి పూజిన రోజుల్లో ఆ రోజుల్లో అమ్మాయి పెళ్లి గురించి తల్లిదండ్రులు చాలా ఆవేదన చెంది రోజులు అది ఆ రోజుల్లో అమ్మాయి పెళ్లి కుదిరిన వెంటనే ముహూర్తం పెట్టుకున్న వెంటనే ఒక నెల రోజుల ముందు ఇంట్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టేవారు మొట్టమొదటి మొట్టమొదటి విఘ్నేశ్వరుణ్ణి పెట్టి ఆ తర్వాత అడుగులు దంతడాలు బియ్యం కొనుక్కోవడాలు చెక్క పేరు కొనుక్కోవడం ఇలాంటివన్నీ చేసేవారు మొట్టమొదటి పనేమిటి విఘ్నేశ్వరుణ్ణి పెట్టేవారు ఎందుకని భయం విఘ్నేశ్వరుడు రడ్డు పడిపోతాడేమో లేదంటే దేవతలు ఆటంకం చేసేస్తారేమో ఈ అమ్మాయి పెళ్ళి అయ్యి పెళ్లివారిని మూడు పొట్లు ఐదు పొట్లలో వాళ్ళకి భోజనం పెట్టి నాకబలి అని ఉంటుందండి దాన్ని మనవాడు నాగబల్లి అంటారు నాగబల్లి తప్పు మాట నాగా లేదు వల్లి లేదు ఇది నాకబలి అని ఒక కర్మ ఈ నాకబి నేను పెళ్లి మీద పుస్తకం హోట్రాసానప్పట్లో ఈ నాకబలి నాకబల్లి అయినప్పుడు పళ్ళని తీసుకుని ఓకే చెంచా తీసుకుని ఇలా ఇలా కొడతాను దాన్ని వాళ్ళకి భోజనం పెందరాలు పెట్టేసి మళ్ళీ తొందరగా ఇంటికి చేరుకుంటారా బయలుదేరండి ఇప్పటికి ఇంక ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు టీ కూడా ఉండదు ఇక్కడ ఎందుకంటే వంట వెళ్ళిపోతున్నాడు టీ ఇచ్చి వాడు కూడా ఉండడు ఆ పల్లెట్లో ఎవడిస్త ఇంకా మీ పాటలు మీరు పండండి అదే ఆ పల్లె మీద డగడగడగా కొట్టి వాళ్ళకి మజ్జిగ వడ్డించేసి చేతులు దొరుకుని వీళ్ళు భోజనాలు కూర్చుని అంతవరకు ఈ పని నిరాతంకంగా జరగాలని విఘ్నేశ్వరుణ్ణి పెడతాడు నెల రోజుల ముందు సో ఆ విధంగా భయము దేవతలు మనకి మన పనులకు గండి ఉన్నారు అనే ఒక ధోరణి సమాజంలో ఆ కథల నుంచి వచ్చింది అటువంటిది ఏది కూడా బ్రహ్మ విద్య ఉండదు ఓ ఫిలాసఫర్ చెప్పాడు ఐ ఫౌండ్ మై ఎనిమీ దట్ ఈస్ మై శాల్ఫ్ కాబట్టి మీ మీ బ్రహ్మవిద్యకి గండి దేవతలు ఎవ్వళ్ళూ లేరు బ్రహ్మవిద్య గండి పెద్ద దెయ్యం దేవతనండి దెయ్యం అనండే అది మీరే అనే విషయాన్ని కూడా ఈ మంత్రం చెప్తాం ఇప్పుడు భాష్యం చూద్దాం అవతారిక సా ఇయ బ్రహ్మవిద్యయా సర్వభావాపత్తి రాసీత్ మహతాం దేవాదీనాం వీర్యాతిశయా గొప్ప శక్తి సంపత్తి గలవారు కనుక దేవతలకి ఋషులకి వచ్చు ఉండొచ్చు నా ఇదానీ ఐదంయుగీనేనా అది మంచి పద మనం ఇదం యుగాంతే ఇదం ఇదం యుగీనా ఇదం యుగీనా ఏవ ఐదం యుగీనా ఐదం యుగీనానం విశేషతో మనుష్యాన అసలు ఈ యుగంలో కలియుగంలో దేవతలకే కలగకపోవచ్చు కృతయుగంలో ఉన్న దేవతలకి కలిగిన జ్ఞానము కలియుగంలోని దేవతలకు ఋషులకు కూడా కలగకపోవచ్చు కలియుగము చాలా చెడ్డది ఇంకా మనుషులకి కలియుగంలో ఉండే మనుషులకేం కలుగుతుంది అని ఎందుకని అల్పవీర్యత్వ వీళ్ళకి శక్తి చాలా తక్కువ బాడీ శక్తి తక్కువే ఇంద్రియ శక్తి తక్కువే మనశక్తి తక్కువే అల్పాయుష్కులు పద్యం పోతనగారి పద్యం అల్పాయుష్కులు ఏదో ఉంది ఆ తర్వాత గుర్తు సార్ మందమతులు మందమతులు ఎందుకు కొరగాలి వీళ్ళ ముఖానికి బ్రహ్మ విద్య ఏమిటి అంటూ అలా ఆ పద్యం అంటే ఇష్ట ఆదర్భంలో పద్యం బాగానే ఉంటుంది అది అలాగ మీరు అనుకోవడానికి అవకాశం లేదు ఇది స్యాత్ కచ్చిచిత్ బుద్ధి ఎవరికో ఒకరికి కలగచ్చట్లున్నారు ఆ బుద్ధి ఎవరికో ఒకరికేమిటి మొత్తం అందరికీ ఇదే బుద్ధులు తీరాడు తద్త్పనాహ దానిని యుత్పనం అంటే పైకి ఓడపిగా ఒకరు పారేయడం కోసం ఆ బుద్ధిని ఈ మంత్రం చెప్తోంది సో తస్యన దేవాశ్చ నభూత ఈషతే దేవతలు కూడా వాటికి కష్టాన్ని కలిగించడానికి సమర్థుడు కాదు ఆత్మా హేషాకులు సభవతి అని తర్వాత హేతువు చెప్తున్నారు దీని మీద కొంత చర్చ ఉన్నది భాష్యకారుల తదిదం బ్రహ్మా అంటే తదిదం అని ఉంది మంత్రంలో ఆ ఇ ఇది ఆ ఇయది అయితే అట్టి ఇది ఏమిటది బ్రహ్మ ఎందుకంటే ప్రకృతంలో చర్చిస్తున్న టాపిక్ అదే ఎటువంటి బ్రహ్మ తెలుసునండి ఎత్ సర్వభూతానుప్రవిష్టం దృష్టి క్రియాదిలింగం చూడండి నేను ఇలా ఉంటాను అంటే ఆ కాంట్రాక్ట్ ని హైలైట్ చేయడం కోసం ఉంటాను కాంట్రాక్ట్ ఇప్పుడు ఈ రోజునే మీరు టుడే దేర్ ఆర్ ఈ హౌస్ అండ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ సార్ దేర్ ఇన్ విచ్ ది ఎంటైర్ మనీ ఈస్ పెయిడ్ ఇన్ వైట్ అని జరీసినో జరీసినో బ్రైవ్ అనేవే ఆ మాట వింటే బహుశా అయ్యుండొచ్చు అని అనిపిస్తుందా నమ్మకం కలుగుతుందా లేదా బహుశా అవ్వచ్చు అని నమ్మకం కలుగుతుంది పదేళ్ల క్రితం మీకు అటువంటి నమ్మకం కలిగి ఉండేదా అంటే వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో చూసారా అసలు థింకింగ్లోనే మార్పు వచ్చిందా లేదా మీరు గమనించండి సమాజంలో ఒకప్పుడు ఎప్పటికీ స్కామ్ల గురించే వార్తలు ఉండేవి ఇప్పుడు వార్తలేమిటి డిమానిటైజేషన్లో ఎంత నల్లధనం బయటపడింది అని చర్చ జరుగుతోంది తప్ప స్కామ్లో ఎంత డబ్బు అంతంగా పోయింది అనే చర్చ మారిపోయి చర్చ యొక్క లక్షణమే మారిపోయింది సో ఆ విధంగా కాబట్టి ఆ కాంట్రాస్ట్ మోడీ గారు వచ్చిన తర్వాత సమాజ రచనకి అంతకు ముందున్న సమాజ స్థితికి ఆ కాంట్రాస్ట్ చూడండి ఆ కాంట్రాస్ట్ మీరు గుర్తుపట్టాలా అక్కర్లేదా అలాగే నాకు ఆ కాంట్రాస్ట్ కనపడుతూ ఉంటుంది వేదాంతం చూస్తుంటే సమాజంలో ఉన్నటువంటి ఈ విశ్వాసములతోటి కాంట్రాస్ట్ బాగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు సమాజంలో ముఖ్యంగా టెంపుల్ కల్చర్ అని పేరు పెట్టచ్చు ఒకదానికి ఇది ఐఎమ్ నాట్ ఎగెన్స్ట్ ద టెంపుల్ యాస్సచ్ కొంతమంది మహాత్ములు అయితే టెంపుల్ యాస్సచ్ వ్యతిరేకించిన వాళ్ళు లేకపోలేదు కానీ నేను టెంపుల్ యాస్సచ్ వ్యతిరేకించటం లేదు ఎందుకంటే The temple has become the defining feature of Hindu dharma. They are not the only one. One is <laughs> the one who is <laughs> at the Mahatma, who is <laughs> at the Atmanishpur, who is <laughs> at the Tapas, who is at the Jaya Gada, who is at the Udayyajayas, who is at the Shudra, who is at the Chandra, who is at the Nandulaku Pooja. They are at the Nandulaku Pooja. They are at the Nandulaku Pooja. ఇప్పుడు టెంపులే మిగిలింది ఆఖరికి వీళ్ళు గంగా అంటే అక్కడెక్కడో గంగా టెంపుల్ ఉందని చూసేసి వెళ్ళి వచ్చేస్తారు గంగా నది మీద ఇంట్రెస్ట్ లేదు నదిని బాగా కలుషితం చేసేస్తారు కాబట్టి యమునా అంటే యమునా ఈజ్ ఏ డెడ్ రివర్ అంటే ఏంటంటే అంత మాట అంటారంటే అది సైంటిఫిక్ తటం అది డెడ్ రివర్ అంటే సైంటిఫిక్ తరం ఏ రివర్ యొక్క నీటి ఆక్సిజన్ కంటెంట్ జీరో అవుతుందో దాన్ని డెడ్ రివర్ అంటారు ఇప్పుడు డెడ్ సీ అని జోర్డాన్లో దాన్ని డెడ్ సీ అని ఎందుకంటారు సముద్రములే విశాలంగా ఉంటుంది ఆవుల తీరము కనబడదు సముద్రం అలలు వస్తూ ఉంటాయి డెడ్ సీ అని ఎందుకంటారు బికాస్ దాంట్లో ఆక్సిజన్ కంటెంట్ జీరో మినరల్స్ చాలా ఎక్కువగా ఉండే అక్కడ చేప అన్నది అసలు ఏ ప్రాణి బతకదు దాంట్లో అలాగే యమునా రివర్ ఢిల్లీ ఆఫ్టర్ పానిపట్ ఢిల్లీ బృందావన్ ఏరియాస్లో ఇట్స్ ఎ డెడ్ రివర్ దాంట్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది అది నీరు కాదు ఇది అది గురికి నీరు దాన్ని ఎవడైనా డెడ్ రివర్ అన్నాడు అనుకోండి అందులో వీడు ధర్మానికి వ్యతిరేకం అని అనుకుంటారు ధర్మానికి ఉంది దాంట్లోనూ కాబట్టి ఇప్పుడు ఇంకా యమునా అంటే యమునా దేవాలయం ఏదో ఉంటుంది ఆ దేవాలయానికి వెళ్ళి యమునా సహస్రనామో అష్టోత్తర శతనామో ఏదో ఉంటుంది ఆ పూజ చేసుకుని యమునా సుప్రభాతం చదివి యమునా అష్టకం చదివి ఇంటికి అక్కడ ఆ పరిస్థితి వచ్చింది This దిస్ ఈజ్ ది వే టెంపుల్ కల్చర్ హ్యాజ్ డెవలప్డ్ ఆ టెంపుల్ కల్చర్లో ఏమవుతుందంటే మీకు దేవుడు టెంపుల్ లోపల ఉంటాడు ఇంకెక్కడో ఉండడం కానీ ఇక్కడ దేవుడిని ఎలా చెప్తున్నారు ఆ కాంట్రాస్ట్ నేను contrast అంత డైగ్రెస్ట్ అయ్యా ఎంత కాంట్రాస్ట్ ఉందో ఏమిటి కాంట్రాస్ట్ యత్ సర్వభూతాలు ప్రవిష్టం దృష్టి కియాది లింగం ఇప్పుడు దేవుడు లింగం ఏమిటో తెలుసునా లింగం అంటే దేవుడు ఉన్నాడని మీరు అనుకోవడానికి ఒకనొక హేతువుకానొక చిహ్నము లింగం ఏమిటి ఇప్పుడున్న లింగాలు ఏమున్నాయి మీరు యాదగిరి వెళ్ళి రాత్రి నిద్రపోతే మీకు కలొస్తుంది కళ్ళలో దేవుడు కనపడతాడు అది లింగము కళలో కనపడితే అది లింగం అవుతుందా లేకపోతే ఇంకా ఇలాంటిది ఏదో మేము పూజ చేసినప్పుడు వర్షం పడింది కాబట్టి లింగము ఏదో సంథింగ్ లైక్ దాట్ ఇలాంటి లింగాలని చూస్తారు అది లింగము దేవుడు ఉన్నాడని అరసబల్లిలో ఆ సూర్యుడు కిరణాలు వచ్చి విగ్రహం మీద పడతాయి కాబట్టి అది దేవుని యొక్క లింగము ఇప్పుడు మీ మీద పడుతున్నాయి ఆ సూర్యుడి కిరణాలు వచ్చి ఎందుకంటారు ఇంకెవాళ్ళ మీద పడకుండా వచ్చి డైరెక్ట్గా వచ్చి మన గారి మీద పడుతున్నాయి ఆ కిరణాలు ఆయనలో ఏదో ఒక మహిమ ఉండాలా అక్కర్లేదు కాబట్టి అది లింగం ఇలాంటి లింగాలు పెట్టుకుంటున్నాం మనం భాష్యకారులు ఏమంటున్నారు రెండు మాటలు చెప్పారు ఆయన సర్వభూతాను ప్రవిష్టం దృష్టి క్రియాది లింగం సకల ప్రాణుల హృదయములో ప్రవేశించి ఉన్నాడు ఈశ్వరుడు ప్రవేశస్కృతి కాబట్టి ఏ ప్రాణిని హృదయం చూసినా ఆ ప్రాణి యొక్క హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అది ఆ ఈశ్వరుడు ఉన్నాడని మనకి గుర్తేమిటి లింగం గుర్తు దృష్టి క్రియాది లింగం మీరు జాగర్తగా పరిశీలిస్తే అంటే జనం పరిశీలించేటువంటి శక్తిని కోల్పోయినారు దేన్ని పరిశీలించట్లేదు ఇప్పుడు ఒక కోకిల కూస్తోందనుకోండి మీరు పరిశీ అది కనపడదు ఆ కోటే వినపడుతూ ఉంటుంది మీరు ఆ కోటను పరిశీలించండి పరిశీలిస్తే దాంట్లో మీరు ఎంతటి చేతన స్వరూపులో అటువంటి చేతన స్వరూపమైన మరి ఒక ఎంటిటీ అక్కడ ఉన్నది అని మీకు అనుభవం కలుగుతుంది తర్వాత మీకెన్ని తెలివితేటలు ఉన్నాయో మోస్ట్ మోడర్న్ తెలివితేటలు మీకు ఎన్ని ఉన్నాయో దానికి కూడా ఇంచుమించు అన్ని తెలివితేటలు ఉన్నాయేమో రా అని అనిపిస్తుంది అది లెవెల్లో కూర్చోం తర్వాత ఏదైనా పక్షి ఓ పావురమో పిచ్చుక పిచ్చుక అది ఇటు ఎగురుతో ఉంటుంది ఏదో హడావిడిగా ఉంటుంది మనం పరిశీలించాం మీరు ఒక టూ త్రీ మినిట్స్ మిగతావన్నీ పక్కన పెట్ట పిచ్చుకుని పరిశీలిస్తే ఇట్ హ్యాస్ ఎ ప్లాన్ ఇట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ వెరీ వెల్ ప్లాన్ లైఫ్ను లీడ్ చేస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది అది కాదు దానికి ఎన్నో తెలివిదాట్లు పెట్టాడు భగవంతుడు అది చక్కగా దాని జీవితాన్ని అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అది నడిపించుకుంటూ ఆనందంగా వెళుగుతుంది అని మీకు అర్థం ఆఖరికి ఒక చిన్న క్షేమ ఈ కండ చేయమంటారు చూడండి నల్లగా ఉండి ఇటువంటి పాగుతున్నాయి మీరు అది పాగుతుంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని పరిశీలించండి అది చాలా మీరు పని పాట లేకుండా ఇటువంటి గంతులు వేస్తే వేయొచ్చేమో కానీ అది మాత్రం చాలా పర్పస్ఫుల్గా చాలా ప్లాన్డ్గా అది తన యాత్రను జీవనయాత్రను సాగించుకుంటూ ఉంటుంది దాన్ని మీరు డిస్టర్బ్ చేయకపోతే పరిశీలిస్తే ఇట్ విల్ రివీల్ న్యూ వెజ్డమ్ దాని లోపల ఒక తెలివితేటలు మీకు అనుభవానికి వస్తాయి అది లింగము దృష్టి క్రియాది లింగం అది చూస్తుంది వింటుంది మీరు టక్కని కాళ్ళ అన్నారనుకోండి అది ఆగుతుంది సౌండ్ వింది ఆ సౌండ్ వినగానే ఆ కళ్ళ చేయమనకి సౌండ్ విని దానికి సందేహం వస్తుంది నేను ప్రశాంతంగా నడిచి ఈ సౌండ్ ఏదో హఠాత్తుగా వచ్చిందే ఇది మామూలుగా నిలబడి సౌండ్ లాంటి సౌండ్ కాదు ఇది సమయం ఎక్స్ట్రా సౌండ్ ఏదో వచ్చింది ఇది వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్ ప్రాబ్లీ దెర్ ఈజ్ ఎ థ్రెట్ ఇన్ దట్ సౌండ్ అన్నట్లుగా ఇంత ఆలోచన చేసుకొని అది ఆగుతుంది అది కొంచెం అన్సర్టన్గా ముందున్న రెండు వాటిని ఇలా ఇలా కదులుస్తుంది ఇది కొంచెం సేపు ఆగుతుంది అది ఏం పర్వాలేదు ఈ సౌండ్ డిజపేర్ అయింది హాని ఏమీ ఉండకపోవచ్చు అని మనం కొంచెం ముందుకు నడిచి చూద్దాం ఏమవుతుందో అన్నట్టుగా ముందుగా అడుగు వేస్తుంది అంత తెలుగుతేటల్లో అది ప్రదర్శిస్తుంది బల్లిని మీరు పరిశీలిస్తే తెలుస్తుంది అది ఎంత శ్రద్ధగా తన జీవితాన్ని తాను ఇంకా చిన్న పిల్లలలో ఎన్ని తెలుగుతేటలు ఉంటాయి సో తెలుగు పెద్ద వాళ్ళలో తెలుగుతేటలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా దృష్టి క్రియ ఒక ఫంక్షన్ ఉంది అది గుర్తు దేనికి లోపల పరమాత్మ ఉన్నాడు దృష్టే దృష్టి కదా అలాగే శ్రోత్రస్థే శ్రోత్రం మనసో మన అది లింగము చూడండి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో చూడండి ప్రతి ప్రాణి హృదయంలో భగవంతుడు ప్రవేశించి ఉన్నాడు అనే చోట నుంచి ఆ దేవాలయంలో ప్రతిష్ట అయింది కాబట్టి అక్కడే ఉన్నాడు దేవుడు ఇంకెక్కడా లేడు అనే లెవెల్కి ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఈ ఇంద్రియ వ్యాపారములు ఏవైతే గలవో వీటిని ఈశ్వరుని యొక్క సన్నిధికి లింగములుగా మీరు తెలుసుకోండి అనే ఉపనిషత్తు యొక్క విషయం నుండి అంధవిశ్వాసములను లింగములుగా స్వీకరించే లెవెల్కి వచ్చిందా లేదా సమాజం ఎంత కాంట్రాస్ట్ చూశారా ఆ విధంగా ఆ పరమాత్మ గలడు ఎప్పుడు ఏతటి ఏతస్మిన్న వర్తమాన కాలే ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో కొంతమంది ఏమంటారు నేను కొంతమందిని ఎరుగుతున్నాం ఏదో పాపం చేసి ఈ శతాబ్దంలో పుట్టాము అంటే ఇప్పుడు ఇరవయో శతాబ్దంలో ఉన్నాం మనం ఇరవై ఏళ్ళ కిరతమ్మాట ఇరవయ ఇరవై ఒకట ఇరవై ఒకటే అంటే ఇరవయో శతాబ్దంలో ఏదో పాపం చేసి మనం ఇరవయో శతాబ్దంలో పుట్టాము మనం పంతొమ్మిది లేక పద్దెనిమిది శతాబ్దాల్లో పుట్టి ఉన్నట్లయితే మనం చాలా గొప్ప పుణ్య సమయాన్ని గడిపి ఉండేవాళ్ళము అని అనుకునే వాళ్ళు కొంటున్నారు ఒకప్పుడు నేను కూడా భ్రమపడ్డా నిజమైనమో వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు మనం ఇరవయో శతాబ్దంలో పుట్టాము న్యూటన్స్ లాస్తో అవి పుట్టుంటే ఇంకా బాగా అధ్యాత్మంలో పైకి వచ్చి ఉండే అని నేను కూడా ఒకటి అనుకున్నా ఈ దృష్టి తప్పు దృష్టి ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో కూడా ఎవడైనా సరే ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతాడు యహ కచ్చిత్ హూసో ఎవరి చెప్పాను కదా యహ అంటే కచ్చిత చన్మయానంద్ గారు హూసో ఎవరు కానీ కొన్ని కండిషన్స్ పెడుతున్నారు హూసో ఎవరంటే ఇంకా అక్కడి నుంచి అందరూ తెలిసేసుకుంటారని కాదు ఒక కండిషను ఈ భాష్య ఔత్ం తొలగిపోవాలి అంటే దేవుడు బయట ఉన్నాడు అనే ఉత్సాహం హడావిడి దేవుడు బయట ఉన్నాడనే హడావిడి ఎలా ఉంటుంది గుర్తొచ్చినప్పుడల్లా బస్సు రైలు ఎక్కి పోతూ ఉంటాడు సో తీర్థయాత్రని తిరస్కరించడం నా అభిప్రాయం కాదు ఎందుకంటే తీర్థయాత్ర ఎంతో కొంత ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా ఉపయోగపడుతుంది ఇప్పటికీ ఇంకా కాశ్మీర్ మన చేతుల్లో ఉందంటే అమర్నాథయాత్రే దానికి దానికి ఓ పెద్ద లింక్ అమర్నాథయాత్రను మైనస్ చేస్తే ఆ కాశ్మీర్ మన చేతిలో ఉన్నట్టడినట్ట అనే సందేహం వచ్చేస్తుంది కాబట్టి ఆ తీర్థయాత్ర అలాంటి తీర్థయాత్రలు ఉండి తీరవలసినది అలాగే మానస సరోవర యాత్ర చేస్తే టిబెట్కి మనకి ఉండే సంబంధాన్ని ఒక కల్చరల్ లింక్గా అది నిలబెడుతూ ఉంటుంది అటువంటి యోగ్యమైన తీర్థయాత్రలు పెట్టుకోవాల్సిన మాట బట్ స్టిల్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ దేవుడు గుర్తొచ్చినప్పుడల్లా బస్సులు ఎటు పరిగెత్తే పరిస్థితి అలా అక్కర్లేదు నేను ఏదో చూద్దామని మొదలుపెట్టి ఏదో బాగుతున్నాను నివృత్త బాహ్య ఔత్సుక్య వ్యావృత్త బాహ్య ఔత్సుక్య అంటే బాహ్య విషయముల ఇందలే ఆసక్తి తొలగినవాడు అది బాహ్య విషయముల ఇందులో ఆసక్తి ఉన్నట్లయితే మీకు ఆత్మస్వరూపము బ్రహ్మ ఆత్మ అంటే బ్రహ్మ బ్రహ్మంటే ఆత్మయే ఇంకా ఆత్మ కంటే వేరుగా ఏముండదు బ్రహ్మ వచ్చి మీ ముందు నిలబడి దర్శనం చేయడం అంటూ ఏముండదు నాకు బ్రహ్మ కనపడింది అలాంటిది ఏముండదు ఒకవేళ మీరు కనబడిందంటే అదంతా మాన మానస వికారమే మనస్సు యొక్క వికారం బ్రహ్మ అలా కనపడదు నిజానికి బ్రహ్మ తెలిసినప్పుడు నాకేదో తెలిసిందని కూడా అనిపించదు చాలా నార్మల్గా ఉంటుంది నా స్వరూపమే నాకు తెలిసినట్టు ఉంటుంది తప్ప కొత్త ధనం ఏమీ ఉండదు కొత్తదనం ఉందనుకోండి అది మీకంటే భిన్నం అయిపోతుంది నార్మల్గా ఉంది బ్రహ్మజ్ఞానం ఈజ్ ది మోస్ట్ నార్మల్ థింగ్ ఇట్ ఈజ్ అయితే దీని కండిషన్ ఏమిటంటే మీరు బాహ్య విషయముల మీకు బాగా ఎక్కువ ఉత్సాహం ఉందనుకోండి అంటే మీరు అనాత్మ బు బంధులే బంధంలో ఉంటారు అనాత్మతోటి బంధంలో ఉంటారు బాహ్య విషయముల ఎందు ఔత్స్యము ఇల్లు బాకిలి డబ్బు ధనము కనకము కనకమంటే బంగారం ఇలాంటి వాహనము ఇత్యాదులందు వాటిని వాడుకోవచ్చు తప్పేం కాదు కానీ వాటి ఎందు ఒక ఆసక్తి ఔత్సుక్యము ఇవి విలువైనవి ఇవి సత్యములు వీటితో మనకున్న సంబంధము సత్యము బంగారం సత్యం నాకు బంగారానికి ఉండే సంబంధం ఏమిటి స్వస్వామి సంబంధం అది స్వ నేను స్వామి అనే సంబంధం స్వం అది నా సొత్తు నేను ఆ సొత్తుకి ఓనర్ని అనే సంబంధం ఆ సంబంధం సత్యం కాబట్టి అది సత్యం సంబంధం సత్యం అనే ఉత్సాహంలో మీరు ఉన్నారనుకోండి మీకు ఆత్మస్వరూపం తెలిసేటువంటి అవకాశం ఉండదు అది కండిషన్ అంతేగాని ఈ కులంలో పుట్టాలి ఆ కులంలో పుట్టాలి అలాగంటే కండిషన్ కాదు ఓకే ఇప్పుడు యజ్ఞయాగాదులు చేయటానికి అటువంటి కండిషన్స్కి ఏదో కొంత సందర్భం ఉంటుంది ఏదో బ్రాహ్మణుడు వేద వైదిక కుటుంబంలో పుట్టాడు అనుకోండి వేదం చదువుకుంటాడు వేదం చదువుకుంటే యజ్ఞం చేయడానికి అర్హత వస్తుంది ఏదో అలాంటి సందర్భం ఉంటుంది పెళ్ళి అయితే యజ్ఞానికి అర్హత లేదు పెళ్ళి ఇలాంటివి ఉంటాయి పెళ్లి పెళ్ళికినూ మీరు ఈశ్వరుని ఆరాధించడానికి పెళ్లికి సంబంధం ఇవ్వడానికి వీలు లేదు పెళ్ళి అయితేనే యజ్ఞార్హత లేకపోతే యజ్ఞార్హత లేదు ఒకప్పుడు పెళ్ళయ్యి ఆవిడ కూడా వీడికి యజ్ఞార్హత లేదు ఆవిడ ఉపవాసం చేయాలి వీరితో పాటుగా నేను ఉపవాసం చేయనుండో ఏందనుకోండి అమ్మాయి మా నాన్నగారు అమ్మగారు నన్ను పువ్వులో పెట్టి పెంచారు నేను ఉపవాసాలు అవి చేయదు అని ఆమె మొరాయించింది అనుకోండి మీ యజ్ఞం కొండెక్కుతున్నాను కాబట్టి అలా ఉంటుండే అలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ ఇక్కడ ఆ కండిషన్స్ ఏం లేవు ఇది ఒక్కటే కండిషను బాహ్య విషయ ఔత్సుక్య ఔత్సుక్యం అంటే ఓవర్ఎం చూసేసం పీపుల్కి ఇప్పుడు బంగారం ఉందనుకోండి ఏదో బంగారం ఏదో మీరు ఉంది పెట్టుకుంటారు పెద్ద విషయం ఉంటారు ఓవర్ఎం చూస్ అంటే ఇప్పుడు అక్షయతృతి వస్తుంది మనం తులంబకారమైనా కొనేసి తీరేయాలి లేకపోతే కుదరదు అని అలాగే ఓవర్ ఇన్ఫ్లూజ్ ఓవర్ డూయింగ్ ఉంటుంది దీన్ని ఏదో అతి అతి ఏదో ఏదో అంటారు అత్యుత్సాహం అది ఉండకూడదు ఏదో సంసారంలో నడుస్తూ ఆ విధముగా బాహ్య దృష్టి బాగా తగ్గాలి అంతరము కూడా అటువంటి వాడు ఆత్మానమేవాద వాడు ఈ ప్రకారంగా తెలుసుకుంటాడు ఏదో మరో దాన్ని తెలుసుకుంటాడు అనుకున్నారు ఆత్మానమేవా తన స్వరూపాన్నే తెలుసుకుంటాడు ఈ విధంగా తెలుసుకుంటాడు ఈ విధంగా అంటే ఏ విధంగానండి అహం బ్రహ్మాస్మి నేను పూర్ణుడను అని తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మి అంటే తన నేను అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని వాళ్ళు వేసుకుంటున్నాడు అది కాదు ఒక ఆయన అలా ఉండేవారు వాళ్ళు కూర్చీ ఇలా ఊపితూ ఉండే కూర్చీ దానికి మంచి డిజైన్ ఆ వుడ్డు అది డిజైను ఇలా ఇలా ఊపుతుంది అదే రాఖీ ఇచ్చే అండ్ ఐ వెరీ కంఫర్టబుల్ పెద్ద వయస్సు ఆ కుర్చీలో కూర్చునివ్వరు లేదా ఊగుతూ ఉండేవారు ఎదురుకుండా ఒక టీవీ ఒకటి ఉండేది అప్పుడప్పుడు ఆ టీవీ చూసేవారు రిపోర్ట్ పెట్టుకుని కాఫీలో అవి ఇవ్వడానికి పక్కన టేబుల్ ఇంట్లో ఎవడో సర్వెంట్ ఉంటాడు ఈదన ఇండస్ట్రియలిస్ట్ ఆ మధ్య మధ్యలో అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని జపం చేస్తుంది కొంతసేపు అహం బ్రహ్మాస్మి అంటే ఒక విషయం కల్పిస్తే శివోహం శివోహం అని అసలు ఆ సంస్కారాన్ని నేను మెచ్చుకున్నాను మొత్తానికి అలాంటిది ఒకటి ఉంది అని ఇంకక్కడి నుంచి ఏదో కాలభైర వాస్తకం ఏదో రోజుకుంటూ కూర్చోవడం కాకుండా ఇంతదాకా వచ్చినందుకు మెచ్చుకున్నాను ఇప్పుడు స్వామీజీ కాల అష్టకాల భైరవ కాలభైరవ అష్టకం నేనున్నాను అష్ట కాలభైరవులు ఉన్నారట అష్టలక్ష్ములే అనుకున్నాను నేను ఆ కాలభైరవులు కూడా ఎనమండుగురు ఉన్నారు ఒకళ్ళు ఒకళ్ళు చాలు మన ప్రాణానికి ఒకడు ఒక కాలభైరవులు చాలుడు కాలం ఒకటి ఉంటుందా ఎనిమిది ఉంటాయని భయాలు ఒకటి ఉంటుందా ఎనిమిది ఉంటుందా మళ్ళీ అష్టకాల భైరవులు ఎక్కడో ఏదో పురాణ శ్లోకం పట్టు ఉంటాడు ఆయన ఇప్పుడు కాశీలో పెద్ద దేవాలయం ఒకటి ఎనిమిది కాలభైరవులకు దేవాలయం కడుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళి కాశీ వాళ్ళందరూ ఆశీర్మతో ఉంటారు ఈయనవడం గతివే వస్తు కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి అని అలాగా ఒక వాక్యంగా తెలుసుకోవడం కాదు తన పూర్ణత్వాన్ని తన అనుభవానికి తెలుసుకోవడం అంటే ఏమిటి తన ఎందు ఒక వెలి అనుభవానికి రాకుండుటయే అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటో చెప్తున్నా ఇప్పుడు మీకు ఏదైనా శోకా అనుభవానికి వచ్చిందనుకోండి అహం బ్రహ్మాస్మి అని మీరు ధ్యానం చేశారనుకోండి అప్పుడు ఆ శోకం పోయిందని మీకు అనిపించిందనుకోండి అదే బ్రహ్మంటే శోకరహితమునకే బ్రహ్మాని పేరు మీరు అహం బ్రహ్మాస్మ్యాన్ని ధ్యానం చేసుకోవడం ద్వారా మీకు భయం పోయిందనుకోండి అదే అభయమేవా బ్రహ్మ అభయమై బ్రహ్మ అదే బ్రహ్మంటే కాబట్టి మీ స్వరూపమేది దాన్ని తెలుసుకుని అంటే తెలుసుకోవడం అంటే ఇలాగా తెలుసుకోవడం అంటే అదే దాన్ని ఆయన అహం బ్రహ్మాస్మ్యే దాన్ని అంతా నెగిటివేది ఎలాగంటే అపోహ్య ఉపాధి జనిత భ్రాంత విజ్ఞానాధ్యాపితాన్ విశేషాన్ అది అది ఆ పని మీరు చేయగలగా ఇది విశేష అపోహము అని ఇది క్షైత్రియ భాష్యంలో కూడా శంకర్లు దీని గురించి తల విస్తారంగా చెప్పారు విశేష అపోహము చాలామంది వేదాంత పాఠం చెప్పేవాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా ఇలాంటి క్రిటికల్ పాయింట్స్ పట్టుకోవటం వాళ్ళు పట్టుకోకడానికి కారణం రెండు ఒకటి స్థూల బుద్ధి సూక్ష్మంగా దాన్ని చూసే రక్షణ లేకపోవడం రెండు కాంట్రడిక్షన్స్ని పట్టుకోవడానికి మనస్సు లేకపోవడం ఇప్పుడు విశేషము అంటే ధర్మాన్ని మీ నెత్తి మీద వేసుకోవడమే సంసారము ఇప్పుడు నేను చైర్మన్ అన్నాననుకోండి నేను నా గురించి నేను చైర్మన్ అన్నాననుకోండి చైర్మన్ అన్నది నా స్వరూపమా లేక పైనుండే ఓ బిల్డింగ్ని బట్టి ఆ బిల్డింగ్కి నేను చైర్మన్ పేరు వచ్చిందా బిల్డింగ్ని బట్టి వచ్చింది ఆ బిల్డింగ్ను ఉపాధి అంటాను ఆ బిల్డింగ్ని బట్టి వీడు చైర్మన్ అయ్యాడు ఇంకొకటి బిల్డింగ్కి వాచ్మెన్ అయ్యాడు ఇప్పుడు వీడు ఈ ఉపాధి తీసేసి బిల్డింగ్ ఓనర్ అనే ఉపాధి తీసేసి వీళ్ళు కాపలా కాసుకున్నాడు అనే ఉపాధిని తీసేస్తే వీళ్ళిద్దరికీ భేదమేమున్నది ఆ అంశంలో ఇట్ ఇన్ దట్ భేదమేమున్నది కాబట్టి భేదం ఎక్కడి నుంచి వచ్చింది ఉపాధిని బట్టి వచ్చింది కాబట్టి బట్టి విశేషం వస్తుంది విశేషాన్ని బట్టి భేదము నిర్మాణం అవుతుంది మీరు ఒక ఉపాధిని నెత్తి మీద వేసుకుంటారు ఒక విశేషాన్ని మీరు నెత్తిన వేసుకుంటారు అప్పుడు మీకు ఇతరులతోటి భేదం లేదు మాకు ఓ రాజుగారు పల్లకీలో వెళ్తున్నారు ఎదుర్కొండగా రైతు నేల భూమి దుమ్ముతున్నాడు ఆయన ఆ రైతు పడుతున్న శ్రమ చూసి ఆయన ఉత్సాహం కలిగి సంతోషం ఆపి ఆ గట్టుకు నడిచొచ్చాడు ఎవరో పెద్ద ఆయన వచ్చాడని మహారాజా మహారాజులని చెప్పాడు ఆ రైతు దున్నడం ఆపి మహారాజా దండాలు పెడితే వచ్చాడు నువ్వు నాకు దండం ఎందుకు పెడుతున్నావు నాకంటే పెద్దవాడవి కదా అని అడిగాడు అంటే మీరు మహారాజు కాబట్టి నేను అన్న పెట్టు ఓహో అలాగా అని ఆ అంగీ ఉప్పి నువ్వు ఆ బుధం మీద పండువా పెట్టి నా పక్కన వచ్చి నెలకొడమో అంగీ ఉప్పేస్తే ఓ చిన్న పంచే ఈయన కట్టుకున్నాడు ఓ కట్టుకున్నాడు అంటే మన ఇద్దరి ఇప్పుడు భేదం ఏమిటో అంటే ఆ రైతు ఏమని చెప్పడం తెలుసినా ఇప్పుడు తేడా ఏం లేస్తారు ఇంక ఇప్పుడు తేడా అంతకుముందు ఈ ఆ కండువా మట్టితో నిండిన కండువా అతను బుధ మీద వేసుకుంటే అతను రైతు రైతు కూలి ఇతను మహారాజు ఆ అంగి ఇక్కడ తీసేసి ఆ మట్టి తీసేస్తే అక్కడ నాగలి పక్కన పెట్టేస్తే ఇద్దరి మధ్యలో తేడా ఉంది ఇప్పుడు అవితో పోయి ఫరక్హే సాబు ఇప్పుడు తెలివైన వాడు కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే వేదాంతం వదిలిస్తారు ఈ జాము ఉండక కానీ ఏ విశేషాన్ని విధిపెట్టదు నేను బ్రాహ్మణుడను వదిలిపెట్టడు కశ్యప సగోత్రుణ్ణి వదిలిపెట్టడు కశ్యప గోత్రము భరద్వాజ గోత్రం కంటే గొప్పదంటాడు దానికి ఏదో కథ చెప్తాడు భరద్వాజుడు ఓసారి వెర్వేషాలు వేస్తే కశ్యపుడు ముట్టిగాలు ముట్టాడు అని కథ కశ్యప గోత్రము భరద్వాజ గోత్రం కంటే గొప్పదని చెప్తాడు మీకు తెలుసా బ్రాహ్మణులలోనే కొన్ని గోత్రాల వాళ్ళ అమ్మాయిల్ని మిగతా బ్రాహ్మణులు పెళ్ళాడరు ఏదో ఈ గోత్రం ఫలానా గోత్రం వద్దండి బాబు ఆ అమ్మాయి మనకు వద్దు పూర్వం అమ్మాయిలు తల్లిదండ్రులు ఇంత కష్టపడివారు జాతకాలు కాబట్టి జాతకాలని ఫడ్జి చేయాల్సి వచ్చింది జాతకాలని వాడి జాతకం సరిపడదని వాటి అంటే అది సరిపడి ముందే చూసుకుని కొంత ఇంటెలిజెన్స్ సమాచారం సంపాదించి వాడి జాతకానికి సంబంధించిన సమాచారాన్ని వీళ్ళు రహస్యంగా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి స్పై నెట్వర్క్ ద్వారా కొద్ది సమాచారం తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా అమ్మాయి జాతకాన్ని ఫడ్జీ చేసి దాన్ని మోడిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం ఇస్తే అమ్మాయి సరపడిందన్నాం ఈ మూర్ఖాతి మూర్ఖ వ్యవహారం ఇదే కదా నాకు ఐకెళ్ళు మోస్ట్ స్టబర్న్ స్టబర్న్ స్టూపిడిటీ అలా ఉండేది సో వీడు విశే ఎన్ని విశే ఒక్క విశేషం వదిలిపెట్టడు మొత్తం వేదాంతం ఈ మూలంగా అమలుదగ్గ వదిలిస్తాడు ఒక్క విశేషం వదిలిపెట్టడు బ్రాహ్మణ్ అని వదిలిపెట్టడు నేను భర్తని అని నేను మగవాడనని వదిలిపెడతాడా భర్తను మాట వదిలిపెట్టిన వాడు మగవాడననేది వదిలిపెడతాడా ఎన్ని వి ఇంకా నేను వేదాంత విద్వాంసులను అని కొత్త విశేషం వేసుకుని వస్తాడు తప్ప ఏ విశేషమో వదిలిపెట్టాడు ఈ మాట శంకర భాష్యాల్లో ఎన్నిసార్లు వస్తుందో ఆయన నిర్వాణ షట్కం దశలోకి ఇవన్నీ ఎందుకు రాశారు మీరు ఆ విశేషాలను విదిలిపెట్టడరా అప్పుడు మీ స్వరూపం మీకు సిద్ధంగా ఉంది అక్కడ ఒడ్డించిన విస్తరి సిద్ధాంతం మీరు స్వరూప విశేషాలను విడిచిపెడితే మీ స్వరూపం మీ చేతిలోనే ఉన్నది మీరు ఎక్కడికి పరిగేతక్కర్లేదు విశేషాలను విదిలిపెట్టండి విశేషాలు సత్యం కాదు ఇవి ఉపాధి జనిత భ్రాంత విజ్ఞాన అధ్యారోపితాన్ని విశేషాన్ని ఇవన్నీ కూడా సూపరింపోజ్ చేసుకున్నారు అలా ఎందుకు సూపర్పోజ్ చేసుకున్నారు మేము పండితులము భ్రాంత విజ్ఞానం ఈ పాండిత్యము ఇది పాండిత్యం అంటే దేహాభిమానమే పాండిత్యం అండి అంతకంటే వేరే ఏం లేదు ఆ భ్రాంత విజ్ఞాన అంటే వాడు డెల్యూటెడ్ డెల్యూషన్లో ఉండి ఆ విజ్ఞానాన్నంతని పోగేసుకుంటాడు ఏమిటి అది ఏమిటా డెల్ ఉపాధి ఉపాధితో ఐడెంటిఫై అవుతాడు అయ్య అహం బ్రాహ్మణ ఏం కశ్యప సహోత్రీక ఇలాంటివి ఏవో పెడతాడు ఏదో రాషన్ కార్డ్ నక్షత్రం అంటాడు నువ్వు పుట్టలేదని శృతి చెప్తుంటే నువ్వు అజుడవు అమరుడవు అని శృతి చెప్తూ ఉంటుంది వీడేమంటాడు నేను ఫలానా నక్షత్రంలో పుట్టానంటాడు అరే తోడ శరం కరో అజహా అమరహ అని చెప్తుంటే నువ్వు ఇప్పుడే అజహా అమరహ వల్లించి మళ్ళీ వెంటనే నక్షత్రంలో పుట్టానుంటావేంటి అది కాంట్రడిక్షన్ కాలేదా అంటే వీడేమంటాడో అందరూ అలా అంటున్నారంటాడు ఏదో హేతు ఈ విధంగా విశేషములను అన్నిటినీ రెసిమీద కొత్త విశేషాలను పెట్టుకుంటాడు కొత్త కొత్త విశేషాలను యాడ్ చేస్తాడు తప్ప ఒక్క విశేషాన్ని వదిలిపెట్టాడు నేను ఫలానా ఊళ్ళో పుట్టానంటాడు అహంబ్రహ్మాష్టమి పాఠం చెప్తూ ఉంటాడు ఫలానా ఊళ్ళో పుట్టానంటాడు వీడు చేసే పావలా సర్వీసు ఆ ఊరికి వెళ్ళి చేస్తానంటాడు ఈ పక్కన ఉన్న వాళ్ళకి చేయడు వీడికి ఎవరైనా వంద రూపాయలు ఇచ్చారనుకోండి దీన్ని సర్వీస్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలి మీరు విమానం ఎక్కి ఆ పుట్టిన ఊరికి వెళ్ళి ఈ వంద రూపాయల్లో పాతి రూపాయలు విమానం వాళ్ళకి ఇచ్చి ఆ డెబ్బై రూపాయలు అక్కడ సేవ చేస్తాడు అదే ఎందుకు రన్న నువ్వు కూర్చున్న చోట చేయా సేవ ఏదో చేయదు నేను అక్కడ పుట్టాను ఈ సందాదారులు కూడా మీరున్న ఊరి పేరు మీద మీరు ఇవ్వండి వీళ్ళు ప్రమోట్ చేస్తారు ఎందుకని వాడి జేబులో డబ్బులు ఆగడమే వీడికి ముఖ్యం సెంటిమెంట్ పెడతాడు పండరైజర్ అంటాడు ఏదో పెడతాడు ఒక ఆయన నన్ను మన మనం వెళ్దామండి అక్కడ పెద్ద సేవా కార్యం అవుతుంది వెళ్దాము మీరు కూడా రండి అక్కడ ఊరేగింపు తీసుకున్నామని అంటే నేను అన్నాను అంటే కృష్ణా ఢిల్లీ స్ట్రీట్లో ఏదో విలేజ్ ఏమిటండి విలేజ్ విశేషం ఏమిటండి నేను పుట్టిన ఊరు అంటే మీరు పుట్టలేదు కదా మీరు వేదాంతం చదువుకున్నారు మీరు పుట్టింది పుట్టింది ఎక్కడా పుట్టలేదని కదా మీరు చదివారు కదా అంటే అంటే చదివిందంతా నిజమైపోతుందండి అంటే అంటే ఆ బ్రహ్మాస్మి నిజం కాదనమాట పీపులర్ లైక్గా ఒక్క విశేషం నిజలు పెట్టడం నేను ఇదంతా నిజం చెప్తున్నానంటే నేను ఆ నిర్వీయ చేయాలంటే మీరు ఏ మేరకు విశేషాలని త్రోసిపుచ్చగలుగుతారు అండ్ యూ డూ దాట్ ఇచ్చని మీరు విశేషాలని త్రోసిపుచ్చకపోతే ఆ బ్రహ్మ మీకు అనుభవానికి రాదు ఎందుకో తెలిసిన సంసార ధర్మ అనాగంహితం ఆ బ్రహ్మ సంసార ధర్మముల యొక్క లేచమైనా కూడా దానికి ఎందులేదు ఇంగువ వాసన హిందుతోటి ఇక్కడ ఉండకూడదు అక్కడికి వాసన వేస్తుంది దాని గంధం అంటారు ఆ సంసార ధర్మం అంత పిసరు కూడా లేశము కూడా ఆ బ్రహ్మ హిందు లే సంసార ధర్మ అనాగంధితం అభాహ్యం అనంతరం అది లోపలా కాదు బయట కాదు ఇప్పుడు ఆకాశం ఉందండి ఇది లోపల అది బయట అన్నారు గది అంటే అర్థం ఆకాశానికే గోడ కట్టి లోపల అన్నప్పుడు గజని పేరు పెట్టారు గజని పేరే తప్ప ఆకాశమేది నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను సపోజ్ ఈ ఖాళీ అంతా మీరు ఇటకలతో కట్టేశారనుకోండి దాన్ని గజ అంటారా ఇక్కడ కూడా ఇలా ఇటకలు అన్నీ పెట్టి కట్టేశారనుకోండి దాన్ని హాళ్ళని అంటారా అనడు హాళ్ళు అనాలంటే ఏం చేయాలి ఆకాశం ఉండాలి కాబట్టి ఆకాశానికి లోపల బయట ఉండదు మనం కల్పిస్తాం అలాగే మీరేం చేస్తారు ఈ దేహము నేను అనబట్టి లోపల బయట అనే తేడా వచ్చింది దేహము నేను కాకపోతే ఏది లోపల ఏది బయట ఆత్మ ఆత్మస్వరూపమునందు బయట లోపల అనే తేడాలు లేవు బ్రహ్మ వివాహన స్త్రీ కేవలం నేను బ్రహ్మను మాత్రమే కేవలం అకేలా అంటే రెండవది లేని బ్రహ్మను మాత్రమే అంటే ఏంటి ఈ జగత్తు మిథ్య ఇది ఒక దృశ్యమే కానీ కనబడేదే కానీ యథార్థము కాదు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారండి సినిమాలో యూ సింపటైజ్ విత్ సమ్ క్యారెక్టర్స్ ఏమండి యూ డెవలప్ యూ బికమ్ హాస్టైల్ టువర్డ్స్ సమ్ అదర్ క్యారెక్టర్స్ అంటే మరి విలన్ యొక్క యాక్షన్ అని బట్టి ఆ విలన్ ఎంత బాగా యాక్ట్ చేస్తాడంటే మీరు యూ బికమ్ హాస్టైల్ టువర్డ్స్ వాడిని హీరో కొట్టేస్తుంటే వాడి రక్తాలు దారిపోతూ ఉంటే యూ విల్ ఫీల్ వెరీ గుడ్ అలాంటి సినిమా ఉంటుంది వాడు హిందీలో అమరీష్ పురి అని వాడు విలన్ వేస్తే ఎంత ఒళ్ళు మండి ముఖం చూస్తే ఒళ్ళు మండికి అంత పవర్ఫుల్ విలన్ అంతిమంగా ఆ హీరో వచ్చేసి వాడిని కర్రలతో కొట్టేస్తాడు అప్పుడు ఆ హీరో తల్లి వచ్చి వాడిని కాళ్ళతో తొక్కేస్తుంది తొక్కేసి నువ్వు ఆనాడు అలా చేసేవరా చూసుకో నీకు ఈ గీత ఏం పట్టిందో అని ఆవిడేవో డైలాగులు చెప్తుంది చెప్తే వీడు వెంటనే వాడు ఇంకో దెబ్బ అప్పుడు వాడు జారిపోయి పడిపోయి చచ్చిపోతాడు మనం చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంటూ ఉన్నారని గుర్తొచ్చి కొట్టడం మానేస్తానే కానీ కొట్టాలని అనిపిస్తుంది సరే సినిమా హాల్ నుంచి బయటకు వస్తారు ఇప్పుడు మీరు సినిమాలో ఏ క్యారెక్టర్ స్త్రీల సింపతి చూపించారో అంటే యూ ఐడెంటిఫైడ్ విత్ దోస్ క్యారెక్టర్స్ ఒక సైకలాజికల్గా ఆ క్యారెక్టర్స్ తోటి ఒక ప్రేమానుబంధం మీకు ఏర్పడింది విలన్ క్యారెక్టర్ తోటి మీకు ఒక ద్వేషానికి సంబంధించిన బంధం ఏర్పడింది సినిమా హాల్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు మీకు ఎన్ని బంధుత్వాలు ఉన్నాయి మీ బంధుత్వాలున్నాయి మరి అదేవిధంగా మూడు గంటల సేపు ఆ బంధుత్వాలని సత్యమనిపించే నేను సినిమా చూశాను ఆ అమ్మాయితోటి నాకు ఒక ఆత్మీయమైన అనుబంధం కలిగినట్టు అనిపిస్తుంది she is such a wonderful lady and she is struggling and uh, she is fighting against the fate and sala kare chestha struggle outo me god bless and nenu sala sensitive ga sympathetic ga feel ayya ippudu cinema ayipoyindi batti vacham now what is the sympathy what is that relation what is that empathy what is all that ఈ సంసార మట్టి